అస్సలం అయికు వరమతుల్లా వకూ అల్లందుల్లా కఫా వలామున్ అలాహిబాదిల్లదీన స్తోఫా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశైలారా ఇంకా మనము స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాల గురించే వింటూ ఉన్నాము మరొక సత్కార్యం ప్రజలు మన పట్ల ఎలా ప్రవర్తించాలని మనం కోరుతామో అలాగే అంతకంటే మంచి రీతిలో మనం వారితో ప్రవర్తించాలి వారితో మసులుకోవాలి మనం స్వయంగా మన ఏదైతే ఇష్టపడతామో వారి కొరకు కూడా ఇష్టపడాలి ఒక సహాబీ ఉల్లేఖనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంతో అరఫా మరియు ముజ్దలిఫా మధ్యలో కలిశాను ప్రవక్త సలహు అలీ వసలం వారి యొక్క ఒంటెను పట్టుకున్నాను మరియు ప్రవక్త స్వర్గానికి తీసుకెళ్లే మరియు నరకం నుండి దూరం ఉంచే ఏదైనా విషయం నాకు తెలిపండి అని ప్రశ్నించాను అప్పుడు ప్రవక్త సలల్లాహు అల్లూసలం తెలిపారు నీవు చాలా సంక్షిప్తమైన ప్రశ్న అడిగావు కానీ ఇది చాలా గొప్ప ప్రశ్న దాని యొక్క సమాధానానికి సిద్ధపడటానికి సమయం పడుతుంది అంటే నీవు ఏ ప్రశ్న అయితే అడిగావో దానికి సమాధానం నేను చెబుతాను కానీ దానిని ఆచరించడం మరియు దాని ప్రకారంగా జీవితం గడపడం ఇది చాలా ముఖ్య విషయం చాలా గొప్ప ప్రశ్న నువ్వు అడిగావు అని ప్రవక్త సల్ల అం ప్రశంసించారు ఆ తర్వాత సమాధానం ఇలా తెలిపారు అఖిమి సలాత్ మక్తూబా నీవు ఫర్జ్ నమాజ్ పాబందీగా చేస్తూ ఉండు విధిగా ఇవ్వవలసిన జకాత్ చెల్లిస్తూ ఉండు మరియు అల్లా యొక్క గృహం యొక్క హజ్ చేయు మరో విషయం కూడా నీవు గుర్తుంచుకోమా అహబు బజలు నీయడల ఎలా ప్రవర్తించాలని నీవు కోరుతావో అలా వారి పట్ల నీవు ప్రవర్తించు వక్రహు అయన్నాసు ఫస్ ప్రజలు నీ పట్ల ఎలా ప్రవర్తించకూడదు అని నీవు కోరుకుంటావో అలాగే నీవు వారి పట్ల కూడా అలా ప్రవర్తించకు ఈ విధంగా మహాశివులారా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఈ హదీస్లో మనకు ప్రజల ఎడల ఉత్తమంగా ప్రవర్తించడం ఎలాగైతే వారు మనకు పట్ల ప్రవర్తించాలని కోరుతామో అలాగే వారు మన పట్ల ఎలా ప్రవర్తించకూడదు అని మనం కోరుతామో అలాగే వారికి కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండడం ఇది కూడా స్వర్గంలో ప్రవేశించడానికి ఒక కారణం అని తెలియపరిచారు ఈ హదీజ్ ముసరద్ అహ్మద్లో ఉంది ఇంకా మహాశివులారా మరో సత్కార్యం స్వర్గానికి తీసుకువెళ్ళినది ప్రజలకు ఎలాంటి బాధ కలిగించకుండా తమ నాలుకను కాపాడుకోవడం ఇది కూడా మహాముఖ్య విషయం ప్రజలకు ఎలాంటి బాధ కలిగించకుండా అల్లాహ్ ఇష్టపడని విషయాలు మాట్లాడకుండా మన నాలుకను కాపాడుకోవడం బరాబీన్ ఆజిబ్ రథి అల్లాహో ఉల్లేఖించబడినది ఈ హదీఫ్ ముసరద్ బజార్లో ఉంది ఒక వ్యక్తి ప్రవక్త సలల్లాహు అలైవలం వద్దకు వచ్చి దుల్లని అలా అమలిన్ యుకర్ రిబుని మినల్ జన్యో బాయిని మినన్నార్ నాకు ఏదైనా సత్కార్యాల గురించి తెలుపండి అవి నాకు స్వర్గానికి దగ్గరగా చేయాలి మరియు నరకం నుండి దూరం ఉంచాలి ప్రవక్త సలల్లాహు అలైవలం కొన్ని విషయాలు తెలుపుతూ ఫకుఫ్ అలిసానక ఇల్లామిన్ ఖైర్ నీవు నీ నాలుకను కాపాడుకో కేవలం మంచి మాట తప్ప మంచి విషయం తప్ప ఇక ఏది కూడా నీవు మాట్లాడకు ఈ విధంగా మహాశివులారా నాలుకను అల్లాకు ఇష్టం లేని విషయాల నుండి కాపాడుకోవడం చాలా అవసరం ఇది కూడా స్వర్గంలో ప్రవేశించడానికి ఒక ముఖ్య కారణం స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో ఒకటి సలాంను అధికంగా వ్యాపింపచేయడం ప్రవక్త మహానీయ మొహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం పరిచయం ఉన్న పరిచయం లేని ప్రతీ ముస్లింకు సలాం చెయ్యాలని ఆదేశించారు సలీం అలామన్ ఆరఫ్త ఒమల్లం తారిఫ్ ఇది స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యం అన్నదానికి నిదర్శన ముసలద్ అహ్మద్ తిరిమిది ఇబును మాజాలోని అబ్దుల్లాబిన్ సలాం రజల్లాహు తాలను ఉల్లేఖించిన హదీత్ షెహల్బానీ రెమహుల్లా సహహుల్ జామేలో ప్రస్తావించారు ايها الناس او پرجلارا افش السلام اطعم الطعام وصل الارحام وصلوا بالليل والناس نيام ميرو سلامنو وياپنچنڈي مريو اننام تنپنچنڈي بندو طوالنو کلپنڈي انکا رات ری ویل پرجلو پڑکنن سندربملو نيلبڑی نماز چھئینڈي تدخلو الجنة بسلام శాంతిగా ప్రశాంతంగా అందరూ నలువైపుల నుండి మీకు సలాములు చేస్తూ ఉన్న సందర్భంలో మీరు స్వర్గంలో ప్రవేశించండి ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో మరొకటి రోగిని పరామర్శించడం ఎవరైనా ఏదైనా అవస్థకు గురి అయితే వారి దగ్గరికి వెళ్ళి కలవడం వారి యొక్క క్షేమాలు తెలుసుకోవడం వారికి తృప్తిని ఇవ్వడం ఇది కూడా మనల్ని స్వర్గంలో తీసుకెళ్లే సత్కార్యాలలో ఒకటి కేవలం స్వర్గంలో తీసుకెళ్లే సత్కార్యమే గాకుండా రోగులను పరామర్శించడంలో ఇంకా ఎన్నో రకాల పుణ్యాలు ఉన్నాయి ఎవరైతే ఉదయం వేళ ఏదైనా రోగిని పరామర్శించడానికి వెళ్తాడో సాయంకాలం వరకు సాయంకాలం వెళ్ళేది ఉదయం వరకు డెబ్బై వేల మంది దైవదూతలు దువా చేస్తూ ఉంటారు ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యమన్న దానికి నిదర్శన తిరుమిది ఇవ్వే మాజాలోని హదీఫ్ షెహల్బాని రమహుల్లా సెహుల్ జామేలో ప్రస్తావించారు మన్ ఆదరీన్ ఔజార అహన్ లహుఫిల్లాహ్ ఎవరైనా ఒక రోగిని పరామర్శించడానికి వెళ్ళాడో లేదా ధర్మ సంబంధమైన ఒక సోదరునితో కేవలం అల్లా సంతృష్టి కొరకు కలవడానికి వెళ్ళాడో నా దహుమునాదిన్ ఒక కేక వేసేవాడు కేక వేసి చెప్తాడు అన్షాఖ్ నీవు సుఖంగా సంతోషంగా ఉండుగాక మరియు నీ యొక్క ఈ నడక కూడా నీకొరకు శుభం కలుగుగాక తమిళల్ జన్నతి మంజిలా మరియు స్వర్గంలో నీకు ఉత్తమమైన ఒక గృహం ప్రసాదించబడుగాక ఈ విధంగా రోగులను పరామర్శించడం వల్ల కూడా అల్లాహ వద్ద స్వర్గంలో ఒక గృహం లభిస్తుందని స్వర్గంలో ప్రవేశిస్తామన్నటువంటి శుభవార్త మనకు ఇందులో తెలియజేయబడింది ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో మరొకటి ఒంటరిగా కాకుండా సంఘంతో విడిపోకుండా ధర్మంపై తౌహీద్ మరియు సున్నత్పై ये संघम एर्पड़नद वार तो कल वार तो विं उम इध चला मुख्यमंत्री विषय प्रवक्ता सल अलाहुअसल जमाअ वीर ऐक्यता जमात संघा पटको उड़ी चील दूर का उ एंकं जमात तो वीड़ व्यक्ति अतन वैता मरेवर जमात तो कल उ शैता वारी वो इंका प्रवक्ता महानीय महम्मद सल अल्वसलम एवरते स्वर्गम प्रवेश वो जमात तपन स బలంగా పట్టుకొని ఉండాలి జమాత్తో కలిసి ఉండాలి ఈ హదీఫ్ ముసల అహ్మద్ మరియు తిరిమిదీలో ఉంది షేహ్ హల్వాని రెహమహుల్లా సహేహుల్ జామేలో ప్రస్తావించారు ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో ఉత్తమ నడవడిక కూడా ఒక గొప్ప సత్కార్యం ఇది ఎంత గొప్ప సత్కార్యం అంటే ప్రళయదిన త్రాసును కూడా బరువుగా చేస్తుంది స్వర్గంలో ప్రవేశించడమే కాకుండా ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారి సమావేశంలో అతి దగ్గరగా కూర్చుండే అటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తుంది దీనికి సంబంధించిన నిదర్శనలు మనం తెలుసుకుందాము సద్వర్తన స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యం అన్న విషయంలో ఎన్నో హతీలు ఉన్నాయి ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు స్వర్గంలోని ఉన్నత స్థానంలో ఒక ఇల్లు గురించి నేను గ్యారంటీ ఇస్తాను పూచి ఇస్తాను ఎవరైతే తమ సద్వర్తనను ఎవరైతే తమ నడవడికను ఉత్తమంగా మార్చుకుంటారో ఎవరైతే సద్వర్తన అవలంబిస్తారో అలాంటి వారి గురించి స్వర్గంలోని ఉన్నత స్థానంలో ఒక ఇల్లు గురించి నేను పూచి ఇస్తున్నాను అబుదావుద్లోని హదీద్ షేహ్ హల్వాని రెహమహుల్లా గారు దీనిని సహీ ఉల్ జామేలో ప్రస్తావించారు సహీ తిరుమిది మరియు సహీబ్ ని మాజాలోని హదీత్ ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలూ వల్లంతో అడిగాడు ప్రజల్ని అధికంగా స్వర్గంలో చేర్పించే విషయాలు సత్కార్యాలు ఏమిటి అని అంటే తక్వల్లాహి వ హస్నుల్ హులుక్ అల్లాహ్ యొక్క మరియు సద్వర్తన అని తెలిపారు మరొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలై వసల్ అహబ్బికుం ఇలయ్యుమ్ మీలో నాకు అందరికంటే ఎక్కువ ప్రియుడు మరియు నా సమావేశంలో నాకు చాలా దగ్గరగా ఉండేవాడు మీలో ఎవరైతే అందరికంటే ఉత్తమ సద్వర్తనగలవాడో అలాంటి వ్యక్తి అని ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాల గురించి తెలుసుకుంటున్నారు మీరు ఈ సత్కార్యాల్లో పొరుగువారి పట్ల ఉత్తమ రీతితో మెలగడం కూడా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యంలో అతి గొప్పది ఈ రోజుల్లో ఎందరో పొరుగు వారు తమ పక్క ఇంటి వారితో సంబంధాలు తెంచుకొని ఉంటారు వారితో ఉత్తమ రీతిలో ప్రవర్తించరు అయితే ఈ హదీత్ వినండి షఖల్వాణి రెహమహుల్లా సహెహు తర్గీబ్లో పేర్కొన్నారు ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అయిస్లం వద్దకు వచ్చి ప్రవక్త ఒక స్త్రీ ఆమె చాలా నఫిల్ నమాజులు చేస్తూ ఉంటుంది నఫిల్ ఉపవాసాలు చాలా పాటిస్తూ ఉంటుంది కానీ ఆమె తన నాలుకతో తన పొరుగు వారికి మహా కష్టపెడుతూ ఉంటుంది అని ఒక స్త్రీ గురించి ఇలా ప్రశ్నించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు ఫహీ అఫి నార్ ఆ స్త్రీ నరకంలోకి వెళ్తుంది అని అల్లాహు అఖిమార్ గమనించండి పొరుగు వారితో సంబంధాలు ఉత్తమంగా లేకుంటే మన నమాజులు మన యొక్క ఉపవాసాలు మనల్ని నరకం నుండి కాపాడటం లేదు అలాగే మరొక ప్రశ్న వచ్చింది ఫలానా ఒక స్త్రీ అంత ఎక్కువగా నఫిల్ నమాజులు నఫిల్ ఉపవాసాలు నఫిల్ దాన ఏమీ పాటించదు కానీ విధి నమాజులు విధి విషయాలు పాటిస్తూ ఆమె తమ పొరుగువారి పట్ల ఎంతో ఉత్తమంగా మెలుగుతుంది తమ పొరుగువారికి ఎలాంటి బాధ అవస్థ కలిగించదు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు ఆమె స్వర్గంలో ఉంటుంది అని అయితే ఈ విధంగా మహాశివులారా పొరుగువారి పట్ల ఉత్తమ రీతిలో వసులుకోవడం వారితో ఉత్తమ ప్రవర్తన అవలంబించడం इध स्वर्गम्बा की अति मुख्यमंत्री सत्कार्य स्वर्त सत्कार मरुकटी सान पट प्रत्येक पट यो श्रद्ध चूपी वारी या शिषण वार या विद्या बुद्धु अंट अल्लाह को इष्ट रीति मेलग्न అయితే ఇక్కడ కొడుకులకు కాకుండా కూతుళ్లకు ఎక్కువ హక్కు ఇవ్వడం జరుగుతుంది అన్న విషయం కాదు విషయం ఏమిటంటే ఆనాటి అజ్ఞాన కాలంలో మరియు ఈనాటి టెక్నాలజీ డెవలప్మెంట్ మరియు అన్ని రకాల విద్యారంగాల్లో ముందుకేగినప్పటికీ కూతుళ్ళ విషయంలో చాలా అన్యాయానికి ప్రజలు పాల్పడుతున్నారు ఇప్పటికి కూడా మనం ఇరవై ఒక్క శతాబ్దిలో ఉన్నప్పటికీ ఎన్నో ఇళ్లల్లో కూతురు పుట్టబోతుంది అని అంటే వారి ముఖం మసిపూసినట్లుగా ఎంతో బాధకరంగా మరియు వారిపై ఏదో ఒక పెద్ద ఆపద వచ్చి ఏర్పడుతుంది కొడుకు కూతురు ఎవరైనా గాని సంతానమే మరియు ఈ లోకంలో ఎలా కొడుకులు అవసరమో కూతుళ్ళు కూడా అలాగే అవసరం అన్న విషయం ప్రజలు ఎందుకు గమనించడం లేదు మరియు తల్లులు వారు తమ ఇష్టప్రకారంగా గర్భాన్ని దాల్చుకోవడం గర్భంలో కొడుకును కూతుళ్ళను తయారు చేసుకోవడం ఇది తల్లుల శక్తిలో లేదు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కానీ ఎందరో అత్తలు కోడళ్లను రెండో కాన్పు కూడా మూడో కాన్పు కూడా బిడ్డనే పుడుతుంది అని కోడళ్లను బాధించడం ఇది ఎంతవరకు సమంజసం ఇలాంటి అన్యాయాలు జరగకూడదు అని ప్రత్యేకంగా కూతుళ్ళ పట్ల శ్రద్ధ ఎక్కువ చూపడం జరుగుతుంది హజరత్ ఆయిషరది అల్లాహు తలహా గారి ఉల్లేఖనం ప్రకారం ఒక స్త్రీ ఇద్దరు బిడ్డలను తీసుకొని బిచ్చబడగడానికి నా వద్దకు వచ్చింది అప్పుడు నా ఇంట్లో మూడే మూడు ఖజూరపు ఉన్నాయి నేను ఆ మూడు ఖజూరపు పండ్లు ఆమెకి ఇచ్చేసాను ఆమె ఇద్దరు కూతుళ్లకు ఒక్కొక్క ఖజూరపు ముక్క ఇచ్చేసి మరొకటి ఆమె తినడానికి సిద్ధపడుతుంది అంతలోనే ఇద్దరు బిడ్డలు తమకు ఇవ్వబడిన ఖజూర పండ్లు తినేసి మళ్ళీ అమ్మవైపునకు చెయ్యి చాపారు ఆ ఒక ఖజూర పండు ఏదైతే తల్లి తినాలని కోరిందో ఆమె తినకుండా ఆ ఒక ఖజూర పండును రెండు ముక్కలుగా చీల్చి ఒక ముక్క ఒక బిడ్డకు మరో ముక్క మరో బిడ్డకిచ్చేసింది ఈ సంఘటనను చూసి ఆ షరథి అల్లాహు తలన మనస్సు కదిలిపోయింది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వచ్చాక ఈ విషయాన్ని ప్రస్తావించింది అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు ఇన్నల్లాహ కదౌ జిహల్ జ అల్లాహుతాల ఆ స్త్రీకి ఆ సత్కార్యం కారణంగా ఆమె తన బిడ్డలకు తనపై ప్రాధాన్యతనిచ్చి వారి ఆకలిని తీరిచే ఏ ప్రయత్నమైతే చేసిందో దాని మూలంగా అల్లాహుతాలా ఆమెపై స్వర్గాన్ని విధిగావించాడు లేదా అల్లాహుతాలా ఆమెను నరకం నుండి విడుదల చేశాడు అని మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రొక్త సలహాహుసలని తెలిపారు మను బితులయాది హిల్ బనాతి బిషయిన్ ఫహ్సన ఇలహిన్న కున్న లహోసి రమ్మినన్నారు అల్లా ఎవరినైతే సంతానం ఇచ్చి ప్రత్యేకంగా బిడ్డలను ఇచ్చి పరీక్షిస్తాడో వారు ఆ పరీక్షలో నెగ్గి వారు తమ సంతానానికి ఉత్తమ శిక్షణ ఇస్తారో వారి పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తిస్తారో అలాంటి వారి గురించి ఆ సంతానం ఆ తల్లిదండ్రులకు నరకం నుండి అడ్డుగా ఉంటారు మరో ఉల్లేఖనంలో ఉంది మని వితులియ మినహాది హిల్ బనా విషయన్ ఫసాబారా అలెహిన్ ఎవరైతే తమ కూతుళ్ళ విషయంలో సంతాన విషయంలో పరీక్షించబడతారో మరియు వారి పట్ల ఉత్తమ ప్రవర్తనలో ఏ ఆపదలు వచ్చినా సహనం వహిస్తారో అలాంటి వారి గురించి ఆ సంతానం ప్రళయదినాన నరకం నుండి అడ్డుగా ఉంటారు సున నిసాయి మరియు ఎవినహెబ్బాన్లో మరో ఉల్లేఖనం ఉంది ప్రవక్త సలల్లాహు అలిసలం తెలిపారు ఎవరికైతే ముగ్గురు సంతానం లేదా ముగ్గురు చెల్లెళ్ళు ఉంటారో లేదా ఇద్దరు సంతానం ఇద్దరు కూతుళ్ళు లేదా ఇద్దరు చెల్లెళ్ళుంటారో ఆ వ్యక్తి వారి పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తిస్తాడో ఫహ్సన సహబతహున్న ఒత్త కల్లా హఫీహిన్న వారికి మంచి శిక్షణ ఇస్తూ మంచి గుణాలు నేర్పుతూ విద్యా బుద్ధులు తో వారి విషయంలో భయపడతాడో దఖలల్ జన్న ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు ఈ విధంగా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే మరో సత్కార్యం తీర్పులో న్యాయాన్ని పాటించడం హక్కు ఎవరి పట్ల ఉన్నది తెలుసుకొని హక్కు వారికి హక్కు చేర్చే విధంగా ప్రయత్నించడం అబుదావు తిరుమిది ఇబినే మాజాలో హజరత్ బురీద రది అల్లాహు గారి ఉల్లేఖనం షేఖల్వానీ రహమహుల్లా సహీహుల్ జామీలో ప్రస్తావించారు ప్రవక్త సలల్లాహు రసలం తెలిపారు తీర్పు చేసేవారు మూడు రకాలు వారిలో ఒకరు స్వర్గంలోకి వెళ్తే మరిద్దరూ నరకంలోకి వెళ్తారు స్వర్గంలో వెళ్ళే వ్యక్తి ఎవరు ఎవరైతే హక్కు ఏమిటో హక్కు ఎవరి పట్ల ఉన్నది సరి విధంగా తెలుసుకొని దాని ప్రకారం తీర్పు చేస్తాడు మరియు నరకంలో వెళ్ళే వారిద్దరెవరు హక్కు తెలిసినప్పటికీ తీర్పులో అన్యాయం చేసి హక్కు వారికి హక్కు చేరకుండా చేస్తాడు మరియు నరకంలో పోయే రెండవ వ్యక్తి ఎలాంటి జ్ఞానం లేకుండా ధర్మ లేకుండా మరియు హక్కు ఎవరిదో ఏమీ తెలుసుకోకుండా తనకిష్టం వచ్చినట్లు చేస్తాడు ఇలా హక్కు తెలుసుకునే ప్రయత్నం చేయనివాడు అజ్ఞానంగా తీర్పు చేసేవాడు లేదా హక్కు తెలిసినప్పటికీ అన్యాయంగా తీర్పు చేసేవారు వీరిద్దరూ నరకంలో ఉంటారు మరెవరైతే జ్ఞానంగా హక్కు తెలుసుకొని హక్కుదారులకు హక్కు ఇప్పిస్తాడో అతను సర్గంలో ఉంటాడు ఈ రోజుల్లో ఇండ్లల్లో జరిగే కొట్లాటలు జగడాలు కానీ వీధుల్లో జరిగే గ్రామాల్లో జరిగే చివరికి కోర్టులో జరిగే ఎలాంటి తీర్పు అయినా కానీ ఈ తీర్పులో తీర్పు చేసేవారు న్యాయవాదులు అని ఎవరైతే ఉంటారో వారు ఈ హదీతును దృష్టిలో పెట్టుకోవాలి మరియు తమకు తాము స్వర్గంలో చేర్పించే సత్కార్యం ఏదైతే ఉందో దాన్ని గమనించి స్వర్గానికి చేరుకునే ప్రయత్నం చేయాలి నరకం నుండి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేయాలి మహాశివులారా అల్లా యొక్క ఈ శీర్షికలో ఈనాటి కార్యక్రమంలో కూడా మనం స్వర్గానికి చేర్పించే స్వర్గానికి తీసుకెళ్లే కొన్ని సత్కార్యాల గురించి తెలుసుకున్నాము అల్లాదయ్యతో మరికొన్ని సత్కార్యాల గురించి తరువాయి భాగంలో కూడా తెలుసుకుంటాము జజాకుంల్ హుఖైరా వాస్లాహమూల వరకూ